రి కర్తా పన్నెండవ అధ్యాయం హరే శ్రీనివాస గోవింద జయోవింద భయ గోవింద అంటూ శ్రీనివాస దాసుల సమూహం భక్తి పారభశ్యంతో చేస్తున్న భజన నాదాల హోరుతో తిరుమల పుష్కరిణి సమీపంలోని ఆ సభా ప్రాంగణం ప్రతిధ్వనిస్తోంది పరవళ్లు తొక్కుతున్న భక్తిభావంతో ఆ దాసులంతా తిరుమలేస నామస్మరణ జలధిలో మునిగిపోయారు ఉవ్వెత్తును ఎగిసిపడుతున్న ఆ దాసుల శ్రీనివాస ఆరాధనా తాకిడికి నేను కూడా ప్రదర్శించిపోయాను అనాలోచితంగానే హరినామస్మరణలో ఓలలాడాను అలా శ్రీనివాసుని భుజిస్తూ నర్తిస్తూ భక్తి ప్రపంచంలో విహరించాక గురువుల ఆసీహ్ పలుకులతో లౌకిక ప్రపంచంలోకి వచ్చిన ఆ దాసుల్ని చూసి ఆనందం పట్టలేక అడిగాను శ్రీనివాసుడి దాసులుగా మీ భక్తి తత్పరత అపారమైంది అసాధారణమైంది తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీకు నేనేం చేయగలను చెప్పండి వాళ్ళంతా ముక్త కంఠంతో వ్యక్తం చేసిన అతిపెద్ద కోరిక ఏమంటే సంతృప్తికరమైన శ్రీనివాస దర్శనం అను క్షణం ఎవరి నాలుగు మీద శ్రీనివాసనామం నృతిస్తుందో ఎవరి హృదయాల్లో శ్రీ వెంకటేశ్వరుడి రూపం మాత్రమే నిక్షిప్తమై ఉందో ఎవరి శక్తి భక్తి సమస్తం ఆ స్వామి ఆరాధనకే అంకితమో వాళ్ళు నన్ను అడిగేది మంచి దర్శనం ఇప్పించండి స్వామి ఇంతేనా నీ ఈ దాసుల కోసం ఇంతకన్నా ఏమీ చేయలేనా శ్రీనివాస అనుకుంటూ క్షణకాలం కళ్ళు మూసుకున్నాను ఆ క్షణంలో సమస్త జనావళి శ్రీనివాస దాసులైపోయినట్లు శ్రీవారి కరుణా కటాక్ష వీక్షణాలు ఇంటింటా ప్రసరిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ కోటి సూర్య ప్రభాకాంతులతో వెలుగొందే తిరుమల వెంకటేశ్వరుడి ముందు నిలబడి హరినామ స్మరణతో మోక్ష ప్రాప్తికి దారులు వేసుకుంటున్నట్లు ఒక అవ్యక్తమైన చిత్రం మనసులో మెదిలింది ఎవడా చిత్రకారుడు అంతే ఆ ప్రేరణతో అప్పటికప్పుడు నా అధికార పరిధిని అతిక్రమించి మరీ అప్రయత్నంగా ఒక ప్రకటన నా నోటి నుంచి వెలువడింది ఆ తర్వాత కాలంలో అదొక మహత్తర ఉద్యమానికి కారణమైంది ఇది జరిగి ఇరవై నాలుగేళ్లు గడుస్తోంది నిజానికి అప్పుడు ఏం జరిగింది ఎందుకు అలా జరిగింది దాని పర్యవసానం ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తే పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి ప్రాంతంలో ఒక దాసభక్తుడు శ్రీ పరిగి వసంతకుమార్ నా దగ్గరికి వచ్చారు తిరుమలలోని పుష్కరిణి దగ్గరున్న వ్యాసరాయ మఠంలో గురుగోవింద విఠల దాసు గారి ఆధ్వర్యంలో పురంధర దాసు ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయని చివరి రోజు కార్యక్రమంలో నేను ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆయన కోరిక నేను యధాలాపంగా సరే చూద్దాం అన్నాను కానీ ఆయన పట్టుబడవకుండా తప్పకుండా నేను ఈ కార్యక్రమానికి రావాలని పదే అభ్యర్థించాడు ఆరాధనోత్సవాలు ఎప్పుడూ జరిగేవే కదా ఎందుకంత పట్టుబడుతున్నారు ఆ ప్రశ్నతో అవకాశం తీసుకుని శ్రీ పరిగి దాసతత్వం దాస ఆరాధనా విధానం గురించి వివరించాడు కొన్ని శతాబ్దాల క్రితం వరకు వేదాలు ఉపనిషత్తులు మహాభారతం భాగవతం ఇతిహాస పురాణాలు సామాన్య మానవులకు భాషాపరంగా అందుబాటులో లేవు కర్ణాటక ప్రాంతంలోని కొందరు మహాపండితులు దేవనాగరి లీపిలోని ఈ సాహిత్యాన్ని పామరజనంలోకి తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతను గుర్తించారు అలా గుర్తించి కుల వర్ణ లింగ వివక్షత లేకుండా ప్రజలలో ప్రచారం చేయాలని సంకల్పించి అందుకోసం మొదట నడుం కట్టిన పండితోత్తములు శ్రీ నరహరి తీర్థులు శ్రీ శ్రీపాదరాయలు శ్రీ బాది రాజస్వామి మధ్వసన్యాసులైన వీరి తర్వాత వ్యాసరాయ శిష్యులైన పురంధర దాసు కనకదాసులు తరవాయి పరంపరంగా విజయదాసులు గోపాలదాసులు జగన్నాథదాసులు పామరజన రంజకమైన కన్నడ భాషలో ఈ బృహత్ సాహిత్యాన్ని హరికథామృతసార ప్రవాహంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు కీర్తనలు దేవర నామాలు భజనలు వగేరా రూపాల్లో వ్యాస సాహిత్యం దాస సాహిత్యంగా ప్రచారంలోకి రావడంతో గడిచిన కొన్ని శతాబ్దాల కాలంలో వేద ఉపనిషత్తుల ఆధ్యాత్మిక తత్వసారం కర్ణాటకలో నలుగు దశలా రాకుతూ వచ్చింది విజయనగర సామ్రాజ్య పతనంతో పురంధర దాసు కనకదాసుల నిర్యాణంతో తగిన ప్రోత్సాహం లేక వ్యవస్థాపరమైన పునాదులు లేక ఈ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లాల్సినంత లోతుగా విస్తృతంగా పోలేకపోయాను కానీ దాస దీక్ష తీసుకున్న వారి అంకిత భావం మాత్రం దృఢమైంది అపారమైంది ఒకసారి దీక్ష తీసుకుంటే ఆ దాసుడు తన తుది శ్వాస వరకు బృహస్థుగా ఉంటూనే తాను హరిక దాసుడిని మాత్రమే నిన్న భావనతో కూడిన దాస జీవితాన్నే గడపాల్సి ఉంది తనకు లభించే ఆధ్యాత్మిక పరిణితిని బట్టి ఆ దాసు దేవర నామాలని రూపొందించవచ్చు తన ద్వారా దీక్ష తీసుకుని దాస జీవితాన్ని సాధన చేసే మరో ముక్షుకి ఒక అంకిత నామాన్ని గురువుగా ప్రసాదించవచ్చు ఇలా సాగిపోయే దాస గురు శిష్య పరంపర ఉద్యమంలో ఒక దాస గురువుకి శిష్యుగా గల యోగ్యత కావాలంటే ఆధ్యాత్మిక జీవనాన్ని మనస్ఫూర్తిగా సాధన చేయగల స్థాయిని సంపాదించుకోవాలి అలాంటి దాస గురు శిష్య పరంపరలో వచ్చిన గురు గోవింద విఠలదాసు ఆధ్వర్యంలో ఇప్పుడు పురందరదాసు ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి అంటూ శ్రీ పరిగి వివరించారు గురు గురుగోవింద విఠల్ దాసు గురిత్యా ముర్రాక్షణంలో కర్ణాటక ప్రభుత్వంలో పీడబ్ల్యూడీలో సబ్ ఓవర్సీ దాసు ఉద్యమంలో జేరాక ఆయన ఒక గురువుగా ఎదిగాడు దాదాపు ఎనిమిది దేవర నామాల రూపొందించిన విఠల్దాసు దీక్ష ఇచ్చి అంకిత నామాలిచ్చి సుమారు రెండు శిష్యుల్ని తయారు చేశారు వాళ్లలో ఎవడు ఏ కులానికి చెందినవుడు అన్న ప్రశ్నకు తాగే లేదు హరిదాస దీక్షలో శ్రద్ధ చూపించిన హుస్సేన్ సాహెబ్ కూడా అంకిత నామం ఇవ్వడం జరిగింది శ్రీ పరిగి చెప్పిందంతా విన్నాక ఈ దాసులందరి శిష్య పరంపర వ్యవస్థ నాలో కొంత ఉత్సుకత రేకెత్తించింది ముఖ్యంగా గృహస్థుగా ఉంటునే దాస సాధన చేయడం నిరక్షరాశుల్లో సైతం ఆధ్యాత్మిక జ్ఞాన నిరంతరం ఉద్దీపింపజేసేలా హరికథామృత సారాన్ని ప్రచారం చేయడం కుల వర్ణ లింగ వివక్షత లేకుండా ఆధ్యాత్మిక చింతన ప్రాతిపదికగా ఎవరినైనా దీక్షనిచ్చే గురు వ్యవస్థ కొనసాగుతుండటం నన్ను ఆకర్షించాయి వసంత్ కుమార్ గారు మీ కార్యక్రమానికి తప్పకుండా వస్తాను అంటూ హామీ ఇచ్చాను మొత్తం మీద నన్ను పుష్కరిణి సమీపంలోని వ్యాసరాయ మఠంలో పురంధర దాస ఆరాధనోత్సవాలకు తీసుకెళ్లడంలో శ్రీ పరిగి కృతకృత్యులయ్యారు అక్కడికి వెళ్ళాక నాకు ఇంకా కొత్త విషయాలు తెలిసాయి ఒక వ్యక్తి దాస ద్వారా దీక్ష తీసుకుంటే శ్రీహరిక దాసుడుగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడమే కాక గృహస్థగా తన ధర్మం తాను నిర్వర్తిస్తూనే వేదరహస్యాన్ని వెల్లడించే రామాయణ భారత భాగవతాది ఇతిహాసాల సారాన్ని సామాన్య ప్రజల నోలలో నానేలా భజనలు కీర్తనలు కథలు తదితర రూపాల్లో ప్రచారం చేయడానికి నిరంతర కృషి సాగిస్తూనే ఉండాలి అలాంటి ఒక దాసుని శ్రీ పరిగి నాకు పరిచయం చేశారు ఆయన పేరు ఖగవరధ్వజ విఠల్ దాస్ గురు గోవింద విఠల్ దాసు ముఖ్య శిష్యుల్లో ఆయన ఒకరు ఆ రోజు కార్యక్రమంలో ఖగవరధ్వజ విఠల దాసు కూడా ప్రసంగించారు అది ప్రసంగా ఉండటం సామంజసమా అదొక ఆధ్యాత్మిక గంగా ప్రవాహం గీతలోంచి ఉపనిషత్తుల్లోంచి దేవర నామాల నుంచి హరికథామృత సారించి శ్లోకాలు చరణాలు ఉదహరిస్తూ శ్రోతల్ని వారి అణు దైవ చింతనకు స్పందించేలా భక్తి పారమర్శ్యంతో ముంచెత్తుతూ ఖగవరధ్వజ విఠలదాసు చేసిన భాషణ నాకు అలౌకిక ఆనందాన్ని కలిగించింది అప్పుడే నా ప్రక్కన కూర్చున్న శ్రీ పరిగి చెప్పారు వీరి ప్రబోధాలు కావాలంటూ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక భక్తి సమాజాల వారు అడుగుతున్నారు అంతసేపు ఆయన భాష విన్నాక ఈ విషయం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు అపార ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వాన్ని అవపోసిన భక్తి ఎందుకు అన్న దగ్గర నుంచి భవబంధాల నుంచి మానవుల్ని విముక్తులు చేయగల మోక్ష మార్గాల దాకా అనర్గళంగా సరళమైన మధురమైన భాషలో పామర జనాన్ని రంజింపజేసేలా భాషణ చేస్తున్న ఖగవరధ్వజ విఠలదాసుని ఒకసారి వింటే మళ్లీ మళ్లీ వినాలని ఎందుకు మాటల్లో శ్రీ పరిగిని అడిగాను ఈ దాసు గారి ఏమిటి టీచింగ్ లాంటిది ఏమైనా చిన్న చిరునవ్వు నవి ఆయన చెప్పిన సమాధానం నాన్న విజ్ఞాంతిపరిచింది ఈ ఖగవరధ్వజి విఠలదాసుకి అసలు పేరు నాగరాజు హై చదువు కూడా చదువుకొని పామరుడు మాతృభాష కన్నడ భాషలో సైతం సరిగ్గా రాయటం చదవడం రాదు పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు ఆయన ఒకసారి గురుగోవింద విఠలదాసు గారి ఆధ్వర్యంలో జరిగిన హరి ఆరాధనా కార్యక్రమంలో హరినామ పారాయణలో యాదృచ్ఛికంగా పాల్గొన్నాడు ఆ క్షణాల్లో చేసిన గోవింద నామస్మరణ నాగరాజు ఆలోచన విధానాన్నే మార్చి పారేసింది తనకు దీక్ష యొప్పించమంటూ గురు గోవింద విఠల దాసుని ఆశ్రయించాడు ఏడాది పాటు పరీక్షించాక నాగరాజులో పరిణితి చెందిన ఆధ్యాత్మిక ధోరణితో సంతృప్తి చెందాక శ్రీ విఠల దాసు ఆయనకు దీక్షనిచ్చి ఖగవరధ్వజ విఠలదాసు గా నామకరణం చేశారు ఇది జరిగిన ఏడెనిమిది సంవత్సరాల తర్వాత ఈ పురందరదాసు ఆరాధనోత్సవాల్లో ఆయన మొదటిసారిగా కలుసుకుంది ఆ వేదిక మీద ఆయన భాషను విన్నాక ఆయన గురించి శ్రీ పరిగి ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా విషయంలో కనిపించింది అక్షర జ్ఞానం లేని ఒక పోస్ట్ మ్యాన్ ఇంతటి భాగవతోత్తముడిగా ఎలా రక్వాంతరం చెందగలిగాడు ఎవరిచ్చాడా శక్తి ఎక్కడదా స్ఫూర్తి ఆనక నా ప్రశ్నలన్నింటికీ కలిపి ఖగవర్ధ్వజ విఠలదాసు చిరునవ్వుతో ఒకే ఒక్క మాటలో చెప్పిన జవాబు మా గురువుగారి ద్వారా శ్రీనివాసుడే మొత్తం మీద ప్రతి ఏటా గురు గోవింద విఠల్ దాస్ ఆధ్వర్యంలో పురందరదాస్ ఆరాధనోత్సవాలు జరుగుతున్నప్పటికీ మొదటిసారిగా ఆ సంవత్సరమే నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడం దాస వ్యవస్థ గురించి తెలుసుకోవడం జరిగింది దాదాపు దక్షిణాది రాష్ట్రాలలో అందరూ గృహస్థులుగా ఉంటూ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో వివిధ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు ఈ భక్తి ప్రచారం చేస్తూ ఉన్న చాలా మంది దాసులు ఆ సభకు వచ్చారు గురుగోవింద విఠల్ దాస్ ఈ దాస కుటుంబం గురించి నిశ్చితంగా అధ్యయనం చేసి హరి భక్త విజయం పేరుతో ప్రపంచానికి అంతగా తెలియని రెండు వందల మంది దాసుల గురించి ఎనిమిది గ్రంథాలలో ప్రచురింపజేశారు దాస సాహిత్యం విశిష్టత దాని ప్రచార లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసం అంకిత భావంతో దాసులు సాగిస్తున్న కృషి గురించి వింటున్న నాలో ఆసక్తి పెరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాల కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీ అప్పన్నచార్య కూడా ఆ వేదిక మీద హరికథామృత సారం గురించి చేసిన ప్రసంగం ఆయనకు ఈ దాస సాహిత్యం పట్ల దాస వ్యవస్థ పట్ల విస్తృత పరిజ్ఞానానికి అర్థం పట్టాయి అంతటి జ్ఞానశీలి టీటీడీలో లెక్చరర్ గా ఉన్నారన్న విషయం అప్పుడే నాకు బోధపడింది క్రమంగా అప్పటికప్పుడే నాలో ఏదో తెలియని అంతర్మధనం మొదలైంది కొన్ని వర్గాల వారికి అందులోనూ పండితులైన వారికి మాత్రమే అందుబాటులో ఉంటూ వచ్చిన వేద విజ్ఞాన రహస్యాల్ని సరళమైన సాహిత్యంలో శ్రావ్యమైన ఆలాపనల రూపంలో నిరక్షరహస్యలను సైతం సంవోహన పరిచయల ప్రచారంలోకి తీసుకురావాలని తరాల తరబడి నిరంతర కృషి సాగిస్తున్న దాస వ్యవస్ ఇలాగే ఏ కొద్ది వందల మందితోనే ముగిలిపోయి చిక్కిపోయి అంతరించిపోవాలా ఏ హరినామస్మరణ సాధకులందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తూ ఈ దాసులు హరికథామృతసార ప్రచారానికి అంకితభావంతో పనిచేస్తున్నారో వాళ్ల కోసం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆ హరి నేను ఏమీ చేయలేనా ఆ క్షణంలో నాకు తెలియకుండా నాలుగు పొంగిన భక్తికి ఆవేశం వల్ల కావచ్చు ఆ దాసులనుద్దేశించి అడిగేశాను మీకు నేనేం చేయగలను చెప్పండి కానీ వాళ్ళు కోరింది తనవి గోవిందుని దర్శించుకుంటే చాలట ఇంతేనా ఇంతకన్నా ఏం చేయలేనా శ్రీనివాస అనుకుంటూ క్షణకాలం కళ్ళు మూసుకున్నాను ఆ క్షణంలో నా కళ్ళ ముందు మెదిలిన ఊహా చిత్రం కారణంగా మరుక్షణంలో అప్రయత్నంగా ఒక ప్రకటన చేశాను దాస వ్యవస్థ గురించిన సమాచారాన్ని మరుగున పడి ఉండిపోయిన దాసులు వారి దేవర నామాల గురించిన సమాచారాన్ని దాస సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు సమగ్రంగా అందించేలా ఈ సాహిత్యానికి శాశ్వతమైన ప్రచారం లభించేలా దాస సాహిత్య ప్రాజెక్టును టీటీడీ ఏర్పాటు చేస్తుంది ఈ బృహత్ కార్యానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ను కూడా వెంటనే నియమిస్తాం అలా అంటున్నప్పుడు యాదృచ్ఛికంగా నా దృష్టి శ్రీ అప్పన్నాచార్య మీద పడింది వెంటనే ఎవరో ఎందుకు ఈ అప్పన్నాచార్యనే ప్రాజెక్ట్ ఆఫీసర్గా నియమిస్తున్నాం అంటూ నా ప్రకటన పూర్తి చేశాను దాసులంతా గోవిందనామస్మరణతో కూడిన హర్షధద్వానాలు చేశారు ఆ కార్యక్రమం అయిపోయి యువతలకు వచ్చాక ఏదో మైకల్లోంచి బయటపడినట్లుగా నా మనసులో ఒక ప్రశ్న తలెత్తుంది అవను లక్ష రూపాయలు అయ్యంతో అది కూడా శాశ్వత ప్రాతిపదికన ఒక ప్రాజెక్టు రివైజ్ పెట్టాలంటే నేను బోర్డులో ప్రతిపాదన చేయాలి కదా దానికి బోర్డు ఆమోదముద్ర కదా అదేమీ లేకుండా నేను ఇలా ప్రకటన చేసేసాను ప్రాజెక్ట్ ఆఫీసర్ నియామకం కూడా ప్రకటించేశాను ఇదేమిటి ఇలా జరిగింది మరుక్షణం నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను ఏ స్వామిని సేవిస్తూ పురందర దాసు దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ దాసులు తమ జీవితాలు ధన్యం చేసుకుంటూ వచ్చారో ఆ స్వామి సేవకుడుగా నాకు న్యాయం అనిపించింది చేశాను ఇది జరిగేది లేనిది ఆయనే చూసుకుంటాడు అదృష్టవశాత్తు ఆ తర్వాత జరిగిన టీటీడీ బోర్డు మీటింగులో నా ఈ ప్రకటనని ఆమోదించే బాధ్యతను బోర్డు సభ్యులే తీసుకున్నారు ఎలాంటి వివాదం లేకుండా దాస సాహిత్య ప్రాజెక్టు ఏర్పాటును ప్రాజెక్ట్ ఆఫీసర్గా తెలుగు కన్నడ భాషా సాహిత్యాలలో నిష్ణాతుడైన శ్రీ అప్పన్నాచార్య నియామకాన్ని కూడా బోధ్ ఆమోదించింది గడిచిన రెండు దశాబ్దాల కాలంలో దాస సాహిత్యోద్యమం కేవలం ఒక సాహిత్య ప్రచార ఉద్యమంగా కాక భక్తి సాధనోద్యమంగా దక్షిణాది రాష్ట్రాలలో మహారాష్ట్రలో మూల మూలలకు విస్తరించింది ఏటా తిరుమలలో జరిగే మెట్లోత్సవంలో బ్రహ్మోత్సవాల భజనలు చేస్తూ నర్తిస్తూ పాల్గొనే దాస సాహిత్య ఉద్యమ ప్రేరేపిత భజన బృందాల సంఖ్య క్రమంగా వందలలోంచి వేలల్లోకి పెరిగింది ఇంకా పెరుగుతోంది తిరుమలలో ప్రత్యక్షంగా చూసిన టీవీ ప్రసారాలలో బ్రహ్మోత్సవాలు చూసినా కుంకుమ పసుపు రంగుల చీరలో స్త్రీలు దోవతి కాషాయ రంగు తలపాగాతో పురుషులు నాట్య బృందాలుగా తన్మాయత్వంతో హరి సంకీర్తన చేయటం విధిగా కనిపిస్తుంది అదొక మధురానుభూతి ఏ ఇద్దరు దాసభక్తులు ఎదురైనా హరే శ్రీనివాసతోనే పలకరించుకోవటం ఒక అలవాటుగా రూపొందింది హల్లో బ్రదులు టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు హరే శ్రీనివాస సంబోధనతో సంభాషణ మొదలుపెట్టి హరే శ్రీనివాసతో ముగ్గింపు చేయడం అనవాయితీ అయింది క్రమంగా వేసవిలో ఆధ్యాత్మిక శిబిరాల నిర్వహణ దాస ఆరాధనోత్సవాలు భజన బృందాల సమ్మేళనాలు విచార గోష్ఠులు సంకీర్తనలతోనూ జ్ఞానపరంగానూ భజన బృందాల మధ్య పోటీలు ఈ ప్రాజెక్టులో భాగంగా దక్షిణాదిలో మహారాష్ట్రలో విస్తరించాయి దాస సాహిత్యం మీద తెలుగు కన్నడ ఇంగ్లీష్ భాషల్లో అనేక పరిశోధనా గ్రంథాలు సరళమైన భాషలో అనేక చిరు పుస్తకాలు ఇరవై ఆడియో క్యాసెట్లు ఈ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వెలువడ్డాయి దాస వ్యవస్థకు సంబంధించిన అనేక ఎగ్జిబిషన్లు జరిగాయి సృష్టి సాధన సృష్టి ప్రకరణ కేశవాది రూపాలు పాపపురుష విసర్జన ఓంకార స్వరూపం మానవ శరీరాల్లోని పలు పద్మాల విశిష్టత మానవ దేహంలో ఉండే భగవద్ రూపాలు అభిమాన దేవతలు వారి జీవిని ప్రేరేపింపజేసే విధానం తదితర అనేక సంక్లిష్టమైన సాధకునికి అవసరమైన అంశాలు శాస్త్ర ప్రామాణికంగా ఆయిల్ పెయింటింగ్స్ రూపంలో ఈ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తయారు చేయబడ్డాయి వివిధ దాసుల చిత్రాలని వాళ్ళు ఉపయోగించిన సాధనాల్ని వారి గృహాలని వారు ఆరాధించిన భగవద్ రూపాల్ని కూడా ఈ ప్రాజెక్ట్ సేకరించింది ఈ దాసుల ఆరాధన దినోత్సవాలలో ఇతర తిరుణాలలో ఈ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయటం ఈ ప్రాజెక్టు కార్యకలాపాలలో ఒక ముఖ్య భాగం ఇటీవల కాలంలో ఈ సాహిత్యం యొక్క సంగీత స్వరూపం ఎంత బలంగా విస్తృతంగా పనిలో తాకిందంటే తిరుపతి తిరుమల మెట్లొత్సవాల సంబరం సంరంభం చూసి ఆద్వని కోలార్ చిత్రదుర్గ కరిఘట్ట దేవరాయనదుర్గ వంటి ప్రాంతాల్లో స్థానిక ఆలయాల్లో మెట్లోత్సవాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు నేను ఇటీవల ఉడిపిలో జరిగిన శ్రీకృష్ణుని వజ్ర కవచ సమర్పణ ఉత్సవానికి వెళ్లినప్పుడు అక్కడ శ్రీకాకుళం విజయనగరం రాజమండ్రి నల్లజెర్ల తాడేపల్లిగూడెం విజయవాడ అనంతపూర్ ఆదోని కర్నూలు తదితర ప్రాంతాల నుంచి భజన బృందాలు దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వచ్చి కనడంలోని దాస సాహిత్యాన్ని మధురంగా భజన రూపంలో గానం చేశారు కన్నడ ప్రాంతం నుండి వచ్చిన భజన బృందాల కంటే కన్నడ భాష తెలియకుండా కన్నడ సాహిత్యాన్ని గానం చేసిన తెలుగు భజన బృందాలపై స్వామీజీలు ప్రశంసల జల్లు గురిపించారు ఇలా ఒక వైపు సంగీత లక్షలాది మందిని భక్తి సాగరం వైపు మళ్ళిస్తున్న ఈ దాస సాహిత్య ప్రాజెక్ట్ మరోవైపు సాహిత్య పరంగా ఆధ్యాత్మిక చింతన ప్రచార అనేక కుటుంబాలను ప్రభావితం చేస్తోంది గత ఇరవై ఏళ్ల కాలంలో నేను చూసిన ఇలాంటి దాస సాహిత్య ప్రభావిత భక్తుల్లో ఒకరు శ్రీమతి గోపిక ఈమె తిరుమలలో పంతొమ్మిది వందల డెబ్బై నాటి పురంతరదాసు ఆరాధనోత్సవాల్లో శ్రీ పరిగి వసంతకుమార్ భార్య సునంద ద్వారా పాల్గొంది ఆ మూడు రోజుల కార్యక్రమం ప్రభావంతో ఆమెకు దాసు సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది శ్రీ అప్పన్నాచార్య వంటి పండితుల ద్వారా కన్నడ భాషలోని ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కొద్దీ దాని పట్ల ఆమె మరింత ఆకర్షితురాలవుతూ వచ్చింది చివరికి దాస సాహిత్యంలో అంతగా ఎంతగా మమేకమైపోయిందంటే దానిలో నిక్షిప్తమై ఉన్న భక్తి మాధుర్యాన్ని ఆస్వాదించడం కోసం ఆమె కన్నడం రాయటం చదవటం మాట్లాడడం కూడా నేర్చుకుంది ఎనిమిది గ్రంథాల్లోనే దాస సాహిత్యాన్ని తెలుగులోకి తర్జుమా చేసి గురుగోవింద్ విఠలదాస్ సేవా ద్వారా ప్రచురిప శ్రీమతి సునందతో కలిసి తనలాగా దాస సాహిత్యంతో ప్రభావితుడైన ఉషా వెంకోబారావు రకుమాబాయ్ వేదమ్మ లక్ష్మణ వైజయంతి ఉషా రుక్మిణమ్మ తదితరులతో కలిసి గురుగోవింద విఠల్ దాస్ సేవా సమితిని స్థాపించి భక్తి జ్ఞాన కార్యక్రమాలు సాగిస్తోంది శ్రీహరిని సేవిస్తూ ధన్య జీవితాలు గడిపిన అనేక మంది దాసులు ఆంధ్రప్రదేశానికి చెందినవారేనన్న విషయాల్ని నా లాంటి వాళ్లకు తెలియజెప్పింది గోపాలదాస్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్త ఉత్తనూరుకి చెందినవాడు విజయదాసులు తపోభూమి గుంతకల్లు సమీపంలోని చిప్పగిరిగా శేషగిరిదాసులు బెద్వాల్ దగ్గర మొదలొకళ్ళ నుంచి వెలుగులోకి వచ్చారు గోపిక నా అర్థాంగి ఇంత బృహత్ ఉద్యమంగా విస్తరించిన ఈ భక్తి ఉద్యమానికి మూలమైన సిద్ధాంతం ఆ దైవమే సర్వస్వం ఆ స్వామికి నేను దాసుణ్ణి చూడటానికి చాలా తేలిగ్గా కనిపించవచ్చు కానీ ప్రతి ఆలోచనలో ప్రతి పనిలో ప్రతి జీవిలో స్వామి సర్వసంగా పరిణితిని సాధించడానికి కావలసిన సాధనే దాసోద్యమ స్వరూపం దాస సాహిత్య ప్రాజెక్ట్ కేంద్ర బిందువుగా నలు దశలా తాకుతున్న ఈ ఉద్యమం మూఢభక్తిని ప్రచారం చేయదు దైవాన్ని గురించిన పరిజ్ఞానంలో శ్రీహరి సర్వోత్తముడని జగత్తు సత్యమని ఈశ్వరుడు జీవులు జడములు దీని మధ్య పంచభేదములు కలవను జీవులు అస్తతంత్రులు మరియు పరమాత్మ సేవకులని జీవుల స్వరూపత భిన్నులు మరియు తారతమ్యం గలవారని స్వరూప సుఖానుభూతే ముక్తి అని పరమాత్మని నిర అతిశయ అచంచల భక్తిని ఎల్లప్పుడూ నిలపటమే ముక్తికి సాధనమని ప్రత్యక్షము అనుమానము ఆగమములనేవి మూడు ప్రమాణములని పరమాత్మని వేదం వలన వేద జ్ఞానం వలననే తెలియదనిమని చెప్పే ఈ జ్ఞానం ప్రతి దాసుడికి ఉండాలని దాస సాహిత్యం బోధిస్తుంది ఎటువంటి ప్రతిపాదనలు పరిశీలనలు సిఫార్సుల ఫైళ్లు సానుకూలత రిపోర్టులు టీటీడీ బోర్డు ఆమోదాలు లేకుండానే ఇరవై నాలుగేళ్ల క్రితం ఒక అవ్యక్తమైన భక్తి ఆవేశంలో నా నోటంట వెలువడం ప్రకటన ఈనాడు ఇంతటి శక్తివంతమైన మహత్తరమైన భక్తి ఉద్యమానికి అలంబనమైన దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆవిర్భావానికి దారితీసిందంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఈ క్రెడిట్ నాకు అంటగట్టేలా ఎవరినా మాట్లాడినప్పుడు ఏదో అపరాధ భావన నన్ను వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు అసంకల్పితంగా నా చేత ఆ ప్రకటన చేయించిన శక్తి ప్రేరణ నాది కావని నాకు తెలుసు కనుక హరే శ్రీనివాస్